ఏ పక్షంలోనూ చేరాడు అవిరోధం నిబోధత ఈ మాత్రం తెలిస్తే వాడు అద్వైతం తెలిసినట్టు కాదు ఓ పక్షంలో చేరినట్లయితే స్వపక్ష దోషాలు వచ్చేస్తాయి నేను కొంచెం డైగ్రస్థాయి చెప్పాను మీకు కాబట్టి ఈ సాంఖ్యుడి చెప్పిన మాట నిలబడేది కాదు ఎందుకంటే వాడి పక్షంలో వాడు చెప్పిన దోషాలే ఉన్నాయి నన్ను నైవతై నిరవయవం ప్రధానమభ్యుపగమ్య సత్వరజస్తమాంశీ త్రయో గుణా నిత్యా తేషాం సామ్యావస్థానం తైరేవయమి అంటే దీని మీద మళ్ళీ సాంఖ్యులంటారు అబ్బయే మీరు అలా సరిగ్గా తెలుసుకోలేదు మీరు మేమేమీ ప్రధానము సవయవమని మేము అంటలేదు మేము ప్రధానము నిరవయవం అనే అంటున్నాము అయినా మా నిరవయవము ఈ బ్రహ్మ నిరవయవము వంటిది కాదోయోయ్ మా నిరవయవం వేరు మీ బ్రహ్మకి మీరు చెప్పే నిరవయవం వేరు మా నిరవయవం అంటే మూడు అవయవాలు మాత్రమే ఉండే నిరవయవం అదేం నిరవయవం అంటే బ్రహ్మ అనేకానేకములైన అవయవములు ఉంటే తప్ప ఇంత విస్తారమైన జగత్తు కాలేదే కాలేదు కాబట్టి మీ బ్రహ్మ అనేక అవయవములు ఉండక తప్పదు కానీ మా ప్రధానం అలా కాదు మాకు మూడే అవయవములు అదొక డిఫరెంట్ మళ్ళీ సవయవత్వంలోనే మళ్ళీ అది ఒక డిస్టింక్షన్ రెండు మీ అవయవాల్లో హెచ్చు ఉంటాయి మా అవయవాల్లో హెచ్చు తగ్గులు సమానంగా ఉంటాయి మూడు కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ తుప్పున అలాగని చెప్తారు ఎందుకంటే జడం కదా అది కాబట్టి మూడు కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ తొప్పునే తర్వాత సవయవము అయిన తత్వమునందు కొన్ని అవయవములు పుట్టి నశించేటువంటి సందర్భం ఉంటుంది ఉదాహరణకి మనిషి ఉన్నాడనుకోండి మనుష్య దేహం సవయవము కొన్ని అవయవములు పెరుగుతాయి కొన్ని అవయవములు కుంచుకుపోతాయి కొన్ని అవయవములు పుడతాయి కొత్తగా ఇంకో కొన్ని అవయవములు నశిస్తూ ఉంటాయి ఇప్పుడు జుట్టు రాలిపోతుంది భట్టదలైపోయింది భట్టదలైపోయిందంటే అర్థమైతే కొన్ని అవయవములు జారిపోయి ఇంకా అయిపోయింది ఆ శోభలో ఆ పట్టతలు అయిపోయింది ఇంక ఇప్పుడు ఏమండి అలాగే కొత్త కొత్త ఇప్పుడు ఏదైనా పెద్ద వ్రణము వచ్చిందనుకోండి ఒక కొత్త అవయవం వచ్చేది పెద్దది ఉంటుంది ఉన్న అవయవములు పళ్ళు పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతే ఇంక మళ్ళీ కావు సో ఈ విధంగా ఈ అవయవములు కలదానిలో ఇన్ని ఇన్ని కల్తీలు నడుస్తున్నాయి లేజ్ మా ప్రధానంలో మూడే అవయవాలు ఉంటాయి అవి సామ్యావస్థలో ఉంటాయి నిత్యములు అంటే అవి కొత్తగా పుట్టివి ఉన్నవి నశించి మీ కాబట్టి మా సవయవ ప్రధానమును మీ సవయవ బ్రహ్మం ఒకటి కాదయ్యా అని అంటాడు మళ్ళీ దాంట్లోనే దాంట్లోనే మళ్ళీ అంటే ఇది ఇది ఇది పురుగులే అది పురుగులేదా మా పురుగులు మీ పురుగులు కంటే మంచివి అని సంథింగ్ లైక్ దాట్ అది అలాగా నైవంజాతీయకైనా సవయవత్వేనా ప్రకృతో దోష పరిహర్తు పార్యతే దీని మీద సిద్ధాంతం ఏంటంటే చూడు మేము చెప్తే మేము చెప్పి సవయవంలో నువ్వు దోషాలను వేసేస్తావు నీ సవయవంలో దోషాలు లేవంటావు ఎందుకంటే నీ సవయవము స్తంహ్ మేము అన్న సవయవం కంటే నీ అభిప్రాయం ఒకచో నీవన్న విధంగానే నీ సవయవము కొంత విలక్షణమైన సవయవము డిస్టింగ్ట్ సవయవమని అంగీకరించిన ఈ రెండు దోషముల నుండి నువ్వు తప్పించుకోలేవు సవయవత్వ ఈ రెండు దోషాలు నిరవయవత్వ శబ్ద కోప అక్కడ శబ్దం ఉండదు సాంఖ్యుడికి శబ్దం ఉండదు శబ్దం అంటే వేదం అక్కడ ఏముంటుందంటే నిరవయవత్వ అభ్యుపగమ కోప అని నిరవయవము అని వాడు స్వీకరించిన సిద్ధాంతం దానికి భంగం వస్తుంది కాబట్టి దాన్ని అభ్యుపగమ అంటే వాడు స్వీకరించిన సిద్ధాంతాన్ని అభ్యుపగమము కాబట్టి మనం అక్కడ ప్రథమ సూత్రంలో నిరవయవత్వ శబ్ద దోషం చూశాము ఇక్కడికి వచ్చేప్పటికీ నిరవయవత్వ అభ్యుపగమ కోప మార్పు చేయాల్సి ఆ దోషము కృష్ణ ప్రసక్తి సమానం ఈ రెండు దోషాల నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎందుకని యత యత అంటే ఎందువలన అనగా సత్వరజస్తమ తమసామపి ఏకైకస్య సమానం నిరవయవత్వం ఓకే ఇప్పుడు ప్రధానము సవయవము మూడు అవయవములు గలది అవి వృద్ధి హాసములు లేనివి సమానంగా ఉన్నవి అని మంచిది ఈ సత్వరజస్ సమస్యలని మూడు ఉన్నాయి కదా మళ్ళీ మూడింటిని విడివిడిగా తీసుకో సత్వము రజస్సు తమస్సు అవి సవయవములు అంటావా నిరవయవములు అంటావా ఎందుకంటే వాటిల్లో మార్పు రావాలి కదా ఇప్పుడు సత్వం ఉంటుంది రజస్సు ఉంటుంది తమస్సు అవుతుంది ఈ మూడింట్లోనూ మార్పు వచ్చి జగత్తు పుడుతుంది మార్పు వచ్చి జగత్తు పుట్టినప్పుడు నిరవయవ సత్వంలో మార్పు వచ్చి జగత్తు పుట్టిందా సవయవ సత్వంలో మార్పు వచ్చి జగత్తు పుట్టిందా అని అడుగుతాం అంటే ఇప్పుడు ప్రధానం నుంచి ప్రశ్నని సత్వగుణం మీదకి షిఫ్ట్ చేస్తాం నువ్వు సవయవ సత్వంలో మార్పు వచ్చింది మార్పు వచ్చి జగత్తు పుట్టిందన్నట్లయితే అప్పుడేమవుతుంది కృత్స్ణ ప్రసక్తి కాదు నిరవయవత్వ శబ్ద నిరవయవత్వ అభ్యుపగమ దోషం వస్తుంది మా సత్వశ్వ గుణములు నిరవయవములు నువ్వు చెప్పిన సిద్ధాంతానికి ముప్పు వాటిల్లును అలా కాదు అవి సవయవములైనటువంటి సత్వగుణంలో మార్పు వచ్చి జగత్తు పుట్టింది అంటే కృత్న ప్రసక్తి దోషము కాబట్టి ప్రధానం దగ్గర నువ్వు తప్పించుకున్నా మళ్ళీ సత్వరజస్తమ గుణాల దగ్గర నీకు ఆ దోషాలు ఎలాగో తప్పు అర్థమైంది కదండి ఇప్పుడు సత్వరచస్తము ఏకైకస్య సమానం నిరవయవత్వం ఇప్పుడు ప్రధానము నిరవయవం కాదు ఎందుకంటే మూడు అవయవాలు ఉన్నాయి కానీ ఆ మూడు మటుకు మళ్ళీ ఒక్కొక్కటి నిరవయవాలు అయితే రాలేదు ఏమంటే అప్పుడు మాత్రమే ప్రధానము సత్వస్తమో గుణాత్మకమో అనే చెప్పే మాట కుదురుతుంది మళ్ళీ వాటిల్లో మొక్కలు ఉంటే ప్రధానం ఈ మూడి నుంచి వచ్చినా ఎలా అనేక మొక్కల నుంచి వచ్చిందని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇవి మూడు నిరవయవము అని మీరు అంగీకరించక తప్పదు తర్వాత ఏకైకమే వచ ఇతరవయానుగృహీతం స్వజాతీయ ప్రపంచస్ ఉపాదానమి సమానత్వాత్ స్వపక్షదోష ప్రసంగస్ ఇప్పుడు సత్వగుణము మిగిలిన రెండు గుణములతో అనుగ్రహింపబడి అంటే రెండు గుణముల యొక్క సహకారాన్ని తీసుకుని అవి ఎటువంటి గుణములో అటువంటి జగత్తునే అవి సృష్టిస్తాయి సత్వరజస్వం అవ్వడం అంటే సత్వము సుఖాత్మకము రజస్సు దుఃఖాత్మకము సమస్తు మోహాత్మకము ఇది వాళ్ళ వ్యవస్థ కాబట్టి ఆ గుణముల నుంచి పుట్టే జగత్తు కూడా సుఖ దుఃఖ మోహాత్మకంగా ఉన్నది అని వాళ్ళు అంటారు అది ఆర్గ్యుమెంట్ బాగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నట్టయింది ఒక సత్వగుణాన్ని తీసుకో అది మిగిలిన రెండు గుణముల సహాయాన్ని తీసుకుని అదే జాతికి చెందిన జగత్తును సృష్టిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు అలా కనుక నువ్వు చెప్పినట్లయితే మళ్ళీ మేము ఏమంటావంటే మా బ్రహ్మ నెత్తి మీద వేసిన రెండు దోషాలు మళ్ళీ ఆ గుణం మీద పడతాయి ఇప్పుడు సత్వగుణము జగత్తును సృష్టించిందని నువ్వు అన్నావనుకో ఇతర రెండు గుణముల యొక్క సహకారంతో ఇప్పుడు మేము అడుగుతాం సత్వగుణము సవయవమా నిరవయవమా అని అడుగుతాం అడిగితే నువ్వు నిరవయవము అన్నావంటే కృత్సన ప్రసక్తి దోషం వస్తుంది మొత్తం సత్వగుణం అంతా ఖర్చు ఇంక ఇప్పుడేం మిగలదు కాదు సవయవము అన్నావంటే సత్వగుణము నిరవయవము అనే ముప్పు వాటింది ఏమండి అది సరిపడిందా ఇంకా రజోగుణము సత్వ తమస్సుల యొక్క సహకారాన్ని అన్ని జగత్తును సృష్టించింది అనుకున్నాం అనుకో అప్పుడు మళ్ళీ మేము అడుగుతాం రజోగుణము సవయవమా నిరవయవమా నిరవయవము అంటే కృష్ణ ప్రసక్తి దోషం తప్పదు సవయవము అంటే నిరవయవత్వాభ్యుపగమ కోపము అనే దోషము తప్పదు అర్థమైంది కదండి కాబట్టి ఉడిగ మా ని మీద దోషాలను వేసేదని కాదు మీ దగ్గర బోల్డ్ దోషాలు ఉంటాయి వాడు రంజిత్ ఓఫీర్ అన్నవాడు దేవాంతకుడు అతను ఏం చేశాడంటే వీళ్ళ ఒక్క దోషం వాళ్ళు చూపించారు ఎంతసేపడితే అదిగో కన్యా పుత్రుడు ఎలా అవుతాడని వీళ్ళు చూపించే దోషం అతను అరడదును చూపించాడు పురాణాల్లోకి వెళ్తే అరడదు అనేది యాభై దొరుకుతాయి ఇప్పుడు పురాణం చూపించే కదా దెబ్బలాట కూడా ఇదంతా శ్రీరామ్ గారు కట్ చేస్తారు ఇదంతా ఎందుకంటే ఈ గోల్లో మళ్ళీ మనం ప్రవేశించినట్టు మన అద్వైతులం కదా మనం ప్రవేశించము ఈ స్వపక్ష దోషం కూడా ఆ గోళ్ళలో మనమేం ప్రవేశిస్తాం జగత్తు ఇచ్చానే వాడికి ఆయన చెప్పేది ఓ కథ వీడికి చెప్పేది ఓ కథ నీకే కథ నచ్చితే ఆ కథ తీసుకోవా నన్ను అడిగితే అసలు రెండు కథలని విదిలిపెట్టి తత్వం దగ్గరికి రమ్మని నేను చెప్తా అలాగా తెలిసింది కదండది సమానత్వా స్వపక్షదోష ప్రసంగస్య స్వపక్షంలో దోషము వచ్చి పొండుట అనే పరిస్థితి మీకు కూడా సమానమే తర్వాత తర్కా ప్రతిష్టానాత్ సవయవత్వమేటి చేదో అయిపోయిందనుకు అనిపిస్తుంది భాష్యం అయిపోయింది ఇంక చిగురికి వచ్చేసామో అనిపిస్తుంది కానీ అవదది అలా అవదది మళ్ళీ దాని ఇంకేదో పెట్టారు సమస్య స్వ ప్రత్యేకం సత్వాదికం ఇతరగణద్వసివం నిరవయవం యొనం తరిస్ణానస్ కార్యకత్వ ప్రసక్తే మూలోచ్చేదే నిరవయవసాధక తర్కస్ ఆభాసాం సవయవత్వే పరిణమిత మృదటివతో నృత్స ప్రసక్తి ఏకదేశపరిణా శంకే తర్కా ప్రతిష్టానా సవయవత్వమేతి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు సత్పరజస్తమో గుణములు మూడు విడివిడిగా ఉన్నాయి కదా ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ తొప్పున అవి నిరవయవములు అని కనుక మీరు స్వీకరించినట్లయితే నిరవయవములైన సత్పరజస్తమో గుణములు కలిసి సృష్టిని చేసినవి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా కృష్ణ ప్రసక్తి దోషము వచ్చి తీరుతున్నాం ఎందుకంటే మొత్తం అంతా ఖర్చు ఎందుకంటే దాంట్లో ఇంకా పార్క్స్ లే ఉండవు పార్క్స్ లేకుండా అది సృష్టిలో పార్టిసిపేట్ చేసిందంటే ఏముంటుంది మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతే ఇంక మూలోచ్చేదం అంటే ఇంకా సత్వగుణం అనేది మిగలదు రజోగుణం మిగలదు తమోగుణం మిగలదు అంటే ప్రధానం మిగలదు అనే సమస్య వస్తుంది ఏం చేస్తారంటే ఆ తర్కమును మేము పక్కన ఆ తర్కం ఆ యుక్తి పక్కన తర్కాప్రతిష్టానము అని ఒకటి ఉన్నది అంటే ఎక్కడైనా ఒకనొక యుక్తి మనకు అనుకూలం కాకపోతే దాన్ని పక్కన పెడతాం కాబట్టి ఏం చేస్తామంటే ఈ సత్వరచస్తమో గుణములు నిరవయ ప్రధానం నిరవయవం అనేది పోయింది దాంట్లో సవయవాలు వచ్చి అయిపోయింది మూడవయవములు కానీ మళ్ళీ ఈ మూడు ఇండిపెండెంట్గా నిరవయవములు అంటే కూడా నిలబెట్టాలే కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ నిరవయవత్వ తర్కాన్ని పక్కన పెడతాం అలా చేయొచ్చు ఎందుకంటే తర్కము అనేది ఆ భాష అది దాన్ని మీరు ఎస్తనొచ్చు నో అనొచ్చు ఈ తర్కం కంటే పై తర్కం వచ్చిందనుకోండి ఇది అవతలిపోతుంది కాబట్టి తర్కానికి ఒక ప్రతిష్ట అంటూ ఏమీ లేదు ఇదే ఫైనల్ తర్కము అనే మాట ఏమీ లేదు కాబట్టి తర్కములో సహజంగా ఈ అప్రతిష్ట అంటే ఇది ఫైనల్ అనే మాట లేదు కనుక ఈ సత్ప్రజత్మ గుణములు ఇండిపెండెంట్ మేము చెప్పిన యుక్తిని పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టేసి ఏమని చెప్తాము అవ సవయవములే అని చెప్తాం అదే మాట తర్కా ప్రతిష్టానాత్ తర్కము స్థిరమైనది కాదు కనుక సవయవత్వమేవా ఈ సత్ప్రదేశమ గుణములు అవయవములు గలదియే అని మేము అంటాం అప్పుడేమవుతుంది కృష్ణ ప్రసక్తి దోషం తొలగిపోతుంది ఆ దోషం ఉండదు ఇంకా ఇంకపోతే నిరవయవత్వ అభ్యుపగమాన్ని ముందే పక్కన పెట్టాడుగా ముందే తర్కాప్రతిష్టానంతో నిరవయవత్వ అభ్యుపగమాన్ని పక్కన పెట్టాడు నా భాష ఏమన్నా అర్థం అవుతుందా మీద పోతే కృష్ణ దోషం నివారణ అయిపోయింది సవయవత్వ చేత కాబట్టి సమస్య లేదు అనంటే ఏవమపి అనిత్యత్వాది దోష ప్రసంగ అప్పుడు ఇంకో దోషం వస్తుంది సత్వగుణము సవయవము కాబట్టి అనిత్యమంది ఉంటుంది ఏది అవయవములు కలిగి ఉంటుందో దాని మీద ఒక సిద్ధాంతం ఉన్నది ఏది అవయవములు కలిగి ఉంటుందో అది ఒక ప్రవాహంలో ఒక ఒకనొకప్పుడు దగ్గరికి వచ్చిందే అవి ఉండాలి ఇంకోకాల ప్రవాహంలో ఒకనొకప్పుడు అది వెళ్ళి విడిపోతుంది అలాగే ఇది ఎలాగంటే అక్కడ ఏమైందంటే ఆ సముద్ర తీరంలో బీచ్ అనేది ఉండేది కాదు రాళ్లే తప్ప బీచ్ లేదు సడన్ గా ఒకసారి తుఫాన్ లాంటిది వచ్చి ఆ రాళ్ళు కొట్టుకుపోయి బీచ్ ఏర్పడి ఏమంటే సో అప్పుడు రికార్డు చేశారు ఫలానా రోజుని రాత్రి పూట ఈ బీచ్ నిర్మాణమైనవిచ్ అని రికార్డు చేశారు మళ్ళీ తుఫాన్ వచ్చి ఆ బీచ్ కొట్టుకుపోయి మళ్ళీ రాళ్ళు వచ్చి కూర్చున్నారు ఏముందా బీచ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది పాతరాళ్ళు ఎలాగో వెళ్ళిపోయి కొత్తరాళ్ళు వచ్చేస్తాయి నో బీచ్ అని కాబట్టి బీచ్ అన్నది ఒకప్పుడు పుట్టింది ఇంకొకప్పుడు పోయింది హిమాలయాలకు కూడా అలాగే చెప్తారు ఒకప్పుడు సముద్రం అది ఆ సముద్రంలో పెద్ద ఉప్పెళ్ళవి వచ్చేసి పైకొచ్చి భూగర్భం నుంచి పైకొచ్చి అది హిమాలయములుగా నిర్మాణమైనది అని చెప్తారు దానికి మళ్ళీ ఫాస్ట్ హిల్స్ అవి సైన్స్ ఉంటుంది అని చెప్పి అక్కడక్కడ చేపల యొక్క ఫాస్టల్స్ కనపడతాయి ఉత్తరాఖండ్లో అక్కడ అక్కడ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒకప్పుడు సముద్రం అది కాబట్టి హిమాలయములు ఫలానా అప్పులు నిర్మాణం అయ్యాయి ఎంతకాలం ఉంటాయి ఇంకో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత హిమాలయాలు మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయని ఇలా చెప్తూ అది రోజు పుట్టింది ఇంకో ఈ సవయవములు అన్నీ ఉంటాయి కాబట్టి సవయవము నువ్వు అన్నట్లయితే అనిత్యత్వం అనిత్యమవుతుంది అప్పుడు సత్వ విస్తమ గుణంలో అనిత్యమయ్యాయనుకోండి మళ్ళీ మూలోచ్చేదమే మళ్ళీ కారణం అనేది లేకుండా పోతుంది కారణం లేకుండా పోయి జగత్తు మాత్రమే ఉంటుందనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అది వాళ్ళ అంగీకారం కాదు ఇంకా అనేక దోషాలు దీంట్లో వస్తాయి ఇక అథవా కార్యవైచిత్ర్య సూచిత అవయవాహ నిత్యభిప్రాయ అప్పుడు వాడు మళ్ళీ ఇంకొకటి చెప్తారు అవయవములు అంటే ఒక ద్ర ద్రవ్యము ఒక సాలిడ్ మెటీరియల్కి అవయవములు లాంటి అవయవములు కాదండి అవి ఒకనొక శక్తికే అవయవము పేరు జగత్తులో సుఖరూపముగా ప్రకటమయ్యే ఒకనొక శక్తికి సత్వగుణము అని పేరు దుఃఖరూపంగా ప్రకటమయ్యే మరి యొక్క శక్తికి రజోగుణము అని పేరు అని మీరే ఇప్పుడు పదార్థము అంటే దానికి అవయవములు అంటే అది పొసదు కాబట్టి పదార్థం అన్నం మానేసి శక్తి అన్నం ఇప్పుడు ప్రధానం అనేది ఒక పెద్ద బండరాయి లాంటిది ఒకటి ఉంది దాని నుంచి జగత్ వచ్చింది అంటే అది నిలబడదు కదా అందుకోసం పదా ప్రధానం అలా కాదని అనేక శక్తుల యొక్క సమాహారము కాబట్టి ప్రధానమైన మూడు శక్తులు ఉంటాయి ఆ శక్తులు జగద్రూపంగా ప్రకటమవుతాయి కాబట్టి అప్పుడు ఈ అవయవములు శక్తులే కనుక ఘన పదార్థమునుండే అవయవముల ఎందు మూలోచ్చేదమవుట మొత్తం అంతా ఖర్చు మొదలైన దోషములను నీవు ఏవైతే నీవు చూపిస్తున్నావో ఆ దోషములు శక్తులు అన్నట్లయితే పోతాయి శక్తి అనేది ప్రకటమైనప్పుడు అవుతుంది లేనప్పుడు లేదంటే దాంట్లో మొత్తం అంతా చేయకపోవడం వంద మిగలడం ఇలాంటి సమస్యలు ఉండవు కాబట్టి శక్తులని మేము స్వీకరిస్తాము అని వాళ్ళు అంటారు మాటని మోడిఫై చేసి శక్తి రూపమైన జడ అంటే సత్ప్రజస్తమో గుణముల సమ్మేళనం కాదు సత్పరజస్తమో గుణములనే పేరు కలిగిన శక్తుల యొక్క సమ్మేళనము అని అని అలా చెప్తారు అలా చెప్తే ఏమవుతుంది తాస్తు బ్రహ్మవాది నోపి అ మాట మేము చెప్పచ్చు దానికోసం నీ సిద్ధాంతమే అక్కలా చేతన బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది జగత్తులో జడ పదార్థాలి పుట్టించడానికి కావలసిన శక్తి చేతన బ్రహ్మ జీవులను పుట్టించే శక్తి జడ బ్రహ్మ చేతన బ్రహ్మ ఎందుకలదు అని మేము శక్తులను అంగీకరిస్తాం కాబట్టి నువ్వు జడ ఒకదాన్ని జగత్కారణంగా పెట్టి దానిలో శక్తులు ఉన్నాయని చెప్పి బదులు మేము చేతన జగత్కారణంగా పెట్టుకుని దాని ఎందు శక్తులు గలవు అని మేము చెప్పుకుంటాం దీనికోసం పెద్ద నువ్వు లేవనెత్తి చూపించేటువంటి దోషములు దానికి మేము పరిష్కారం చెప్పడము ఇలాంటిదేమీ ఉండదు అని అక్కడికి సాంఖ్యని వ్యాకరణం అయిపోయింది ఇక వీళ్ళున్నారు అనువాదులు ప్రణాద మొదలైన వాళ్ళు అణువుల నుండి జగత్తు పుట్టింది వాళ్ళకి అణువులు జగత్కారణం ఈశ్వరుడు నిమిత్త కారణం వాళ్ళు ఈశ్వరుని అంగీకరిస్తారు ఇంతవరకు చెప్పిన సాంఖ్యులు ఈశ్వరుని అంగీకరిస్తారు వీళ్ళు ఈశ్వర అంగీకర ఈశ్వరుడు ఉంటాడు అణువుల నుండి జగత్తు పుట్టింది అని చెప్తారు తనువాదినో అణురవ్వంతర సంజ్యమాన నిరవయవ్యా కాత్స్య్యేన సంయుజ్యేత ప్రథిమానుపత్తే అణుమాత్రసంగ ప్రతిమ అంటే ఎన్న సెలు తెలుగులో అయినా వ్యక్తితనం అన పెద్దతనం అన చూడండి ప్రతిమ అంటే ఎంత చదువులు సో మనకి సందేహమో టీకాకారుడు కూడా అక్కడే సందేహం ఏం పర్వాలేదు ఆయన ఏమన్నారు ఇంగ్లీష్ లో అయ్యో మీరు లేవనక్కర్లేదు చెప్పండి ఫుట్నోట్ లో ఉంటుంది వైశేషికాభ్యాం క్షణుభ్యాం సంయుజ్య ద్వనుకేకమారభ్యే తై స్త్రిభిను స్వనుకమారభ్యత ప్రక్రియ అంతే సరిపడింది ఏమి సమస్య కాదు ఓకే ఓకే అందుకే ఆయన తెలుగులో ప్రతిమ అంటే అంతే అదే అయింది నేను అన్నామంటే అంతే అదే అయింది ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఇప్పుడు అనువాదులు ఏమంటారంటే అనువాదుల యొక్క పరిస్థితి మీరు ఇప్పుడు జగత్ ఎక్కడి నుంచి పుట్టిందో అణువుల నుండి పుట్టినది కేమండి ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి సవయవము ఎందుకంటే అణువులే అవయవములు కదా అణువులన్నీ ఒకటికి చేరితే టేబుల్ పుట్టింది కనుక సవయవము టేబుల్ టేబుల్ సవయవము జగత్ అంతా సవయవము ఈ జగత్తుని సృష్టించినటువంటి అణువులు నిరవయవములు ఇప్పుడు మళ్ళీ అణువు సావ దాత శటాన్ని ఇప్పుడు ఒక పదార్థము కలదు అది దేని నుంచి తయారైంది దాన్ని సగం మొక్కదే రెండు ముక్కలు అయింది మళ్ళీ ఓ మొక్క తీసుకుని సగం చేయి రెండు ముక్కలు అయింది అలా ఎంతవరకు చేయగలుగుతావో ఇంకా దా తర్వాత రెండు మొక్కలు చెయ్యలేవో దాని పేరు అణువు కాబట్టి ఇవన్నీ అణువుల నుంచి పుట్టాయి అణువు నిరవయవం కదా అణువు మళ్ళీ అయితే ఇంకా మళ్ళీ దాన్ని అణువు అనరు దాన్ని రెండు ముక్కలు చేసి ఆ సగం ముక్కను అణువు కాబట్టి ఎక్కడికో ఒక పాయింట్ దగ్గర నువ్వు అణువు నిరవయవము అని చెప్పక తప్పదు వాళ్ళ సిద్ధాంతంలో అలా అంగీకరించినప్పుడు వాళ్ళు ఏమంటారు ఒక అణువు ఇంకొక అణువుతో కలుస్తుంది కలిసి రెండు అణువులు తయారవుతాయి ఆ రెండు అణువులు కాదు ఒక మాలిక్యూల్ తయారవుతున్నాయి దాని పేరు ద్విణుకము అని మూడు ద్వ్యణుకములు కలిసి ఒక త్రియణుకము ఏర్పడుతుంది మూడు అణువులు కాదు మూడు భయణుకములు మూడు మొలక్యూల్స్ కలిసి ఒక త్రి అణుకము ఏర్పడుతుంది నాలుగు త్రి అనుకములు కలిసి ఒక చతు చతురణుకము ఏర్పడుతుంది అని అలా పెంచుకుంటూ పోతారు అప్పుడు పెద్ద విశాలమైన టేబుల్ ఏర్పడుతుంది అని చెప్తారు దీంట్లో పెద్ద దోషం ఏమిటంటే అవయవములు లేని రెండు అణువులు కలిసేయనుకోండి అసలు కలవడంలో ఒక దోషం ఉన్నది ఎందుకంటే కలవ రెండు కలవడం అంటే దీని అవయవములు దాని అవయవములతో కలవాలి దాన్ని కలవడం అంటారు ఇక్కడ అవయవములు లేనివి రెండు ఎలా కలుస్తాయి ఒకవేళ కలిసేవే అనుకోండి కలిస్తే ఈ అవయవములు కలది ఆ అవయవములు కలది కలిసినప్పుడు ఏ అంశంలో కలిసేయో ఆ అంశంలో ఓవర్లాప్ అయిపోయినా కలవనే అంశంలో మీకు పెద్దతనం వస్తుంది బిగ్గర్నెస్ వస్తుంది ఇంక్రీజ్ ఇన్ సైజ్ వస్తుంది కదా ఇప్పుడు ఈ రెండు లడ్డూలు తీసుకుని రెండు చలివిడి ముద్దలను తీసుకొని గట్టిగా దగ్గరికి పెట్టారనుకోండి కొంత భాగం కోయలేస్తైపోతాయి కానీ కొంత భాగం ఉండి అదేమవుతుంది సైజ్ పెరుగుతుంది కానీ వీడు నిరవయవం అణువులు రెండు అణువులు నిరవయవములు ఒక చేరినప్పుడు ఈ ద్వణుకము యొక్క సైజు పెరిగే అవకాశము లేదు ద్వణుకం సైజు పెరగకపోతే అలాగే క్రమంగా జగత్తంతా ఇంత సైజులో వచ్చే అవకాశము ఉండదు అది ఒక ఆర్గ్యుమెంట్ సో అణు అన్వంతరైన సంయుజ్యమాన ఒక అణువు ఇంకో అణువుతో కలుస్తోంది నిరవయవత్వాత ఈ అణువులు మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా కలిసిందంటావా లేకపోతే మొత్తం అంతా కలిసిపోయిందని చెప్పాలి కార్చిన్య నిరవయవం అయినప్పుడు కొంత కలవడం అనేది ఉండదు కొంత సంయోగం ఉండదు మొత్తం అంతా కలిసిపోవాలి ఇప్పుడు పక్షి వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుందనుకోండి పక్షి కాళ్ళలో కొంత భాగం చెట్టు కొమ్మలో కొంత భాగంతో సంయోగం వస్తుంది సావయవములు కనుక రెండు అణువులు ఉన్నాయి ఇవి నిరవయవములు రెండు కలిసిపోయాయి కలిసిపోయినప్పుడు ఒక అణువులు వెళ్ళిపోయి రెండవ అణువులో పూర్తిగా దూరిపోతుంది కృష్ణ ప్రసక్తి కృష్ణం ఇప్పుడు అవయవములు లేదంటే కలిసినప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా కలిసిపోవాలి కదా మొత్తం అంతా కలిసిపోతే సైజు పెరగడానికి ఉండదు ఇంకా సైజు ఏం పెరుగుతుంది ఇదంతా దాంట్లో కలిసిపోతే సైజు పెరగదు ఎంత ఉందో అంతే ఉంటుంది కాబట్టి కాత్నీయన సంయుత మొత్తవంత సంయోగాన్ని చెందిన పక్షంలో అంటే మీరు అనొచ్చు మొత్తవంత సంయోగం ఎందుకు కొంతే సంయోగం చేయొచ్చు అంటే అది ఎలా కుదురుతుంది నిరవయవత్వా నిరవయవములను అంగీకరించిన తరువాత కృత్సన సంయోగమే తప్ప పార్శ్వ సంయోగం పుస్తకం కృత్సనంగా కలిసిపోతుంది ఇది వెళ్ళి దాంట్లో కలిసిపోతే అంతకుముందే అంటుందో ఇప్పుడు కూడా అంతే కదా ఒక సర్కిల్ బెల్డింగ్ ఒక సర్కిల్లో కలిసిపోయింది అనుకోండి ఫుల్ గా కలిసిపోయింది అనుకోండి వాల్యూమ్ ఎంత ఉంటుంది అంతకుముందు ఎంత ఉంటుందో ఇప్పుడు అంతే ఉంటుంది ఒక సర్కిల్ హాఫ్ బెల్డింగ్ కో సర్కిల్ హాఫ్ లో కలిసిందనుకోండి ఇప్పుడు వాల్యూమ్ ఎంత ఉంటుంది డబుల్ ఉంటుంది కదా ప్రతిమ అనుపత్తే ఈ సైజు పెరగడం అనేది కుదరదు అప్పుడు జగత్తు అణుమాత్రముగా ఉండాల్సి ఉంటుంది అణుమాత్రత్వ ప్రసంగా అది లేదుగా మరి ఇంకప్పుడేం చేయాలి అవయవాన్ని అంగీకరించాలి అత ఏకదేశ అదే అలా మొత్తం కలిసిపోవడం కాదయా ఒక మొక్క ఒక భాగం వెళ్ళి ఇంకో భాగంతో కలుస్తుంది సైజ్ పెరుగుతుంది అని నీవు స్వీకరించినట్లయితే నిరవయవత్వాభ్యుపగమకోపహ అణువులు నిరవయవములు అని నీవు చెప్పిన సిద్ధాంతానికి మళ్ళీ ముప్పు వాటిల్లు దీంట్లో పరిస్థితి ఏమిటి ఉంటుందంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్లో ఒరిజినల్ సిద్ధాంతానికి తేడా వస్తే వాడు ఓడిపోయినట్లెక్క ఒరిజినల్ సిద్ధాంతాన్ని పక్కన పెడితే ఇంకే ఇప్పుడు సెక్యులరిజం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ లేదు ఇంక దేజ్ నో కాంగ్రెస్ లేదు ఇప్పుడు పరిస్థితి అదే ఒకప్పుడు ఏమైందంటే సెక్యులరిజం అనేది చాలా టాప్ లో ఉండేది అది ఏమీ కాదు అది అది ఒక కల్పితమైన బొమ్మ సెక్యులరిజం అనే ఒక బొమ్మ ఆ బొమ్మను అలా పెట్టి నడిపించారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నెహ్రూ గారు నడిపించారు ఇందిరాగాంధీ గారు నడిపించారు వీళ్ళందరూ నడిపించారు ఇప్పుడు బాలసాయి దేవరస్ గారు ఉండేవారు ఈ సెక్యులరిజం అనేటువంటి ఒక మిథ్య కల్పితమైన భావనతోటి వీళ్ళు జగత్తునే వీళ్ళు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అంటూ ఉండేవారు ఎప్పటికైనా ఈ సెక్యులరిజం అవతలికి పోతే గవర్నెన్స్ వస్తుంది యాంటీ కరప్షన్ వస్తుంది ఎందుకంటే కరప్షన్ గురించి మాట్లాడితే అదిగో సెక్యులర్ అంటాడు గవర్నెన్స్ అంటే అదిగో సెక్యులర్ అంటాడు గవర్నెన్స్ చేయడానికి లేదు కరప్షన్ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు ఎప్పటికీ సెక్యులరిజం అనే బొమ్మను చూపిస్తే కాలక్షేపం చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ఘనకార్యం ఏంటంటే ఈ సెక్యులరిజం అనే మిత్ని అవతల పారశ తీసుకెళ్ళారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారంటే హీఈస్ ది ఎనిమీ ఆఫ్ సెక్యులరిజం అని వీళ్ళు ప్రచారం చేసి పెట్టారు హీజ్ ఎనిమీ టు సెక్యులరిజం ఓకే నేను సెక్యులరిజంకి ఎనిమీని ఇదిగో వచ్చాను నెగ్గాడు ఇప్పుడు ఏమైంది సెక్యులరిజం ఏమై ఇప్పుడు ఇప్పుడు ఎవళ్ళు ఓడిపోయినట్టు సెక్యులరిజం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఏమైపోయిందంటే సెక్యులరిజం లేదు సెక్యులరిజం లేకపోతే కాంగ్రెస్ కి ఇంకా దర్ ఇస్ నో గ్రౌండ్ ఫర్ కాంగ్రెస్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కి ఎస్ నో గ్రౌండ్ ఇప్పుడు ఇంతదాకా అతను లాలూ ప్రసాద్ యాదవ్ ఆ చేసి అల్లరి యొక్క మూలమైనది సెక్యులరిజమే అది లేదు ఇప్పుడు ఎప్పుడైతే సెక్యులరిజం తీసేశారో నంగా హోగాయా వాడి కరప్షన్ అంతా బయటపడిపోయింది అంతకుముందు సెక్యులరిజంలో దాచిపెట్టేవారు అన్నమాట ఇప్పుడు దేనిక సెక్యులరిజం అని అన్నమాట అది డార్ అదో కమ్యూనల్ తాకతంతో హరా నహాయంతో ఉండడమును కరప్షన్ చేసేస్తూ ఉండడం అలా దానికి ఇంకేం సంబంధం లేదు ఓన్లీ పాయింట్ ఈజ్ మీ ఒరిజినల్ సిద్ధాంతాన్ని విదిలిపెట్టేశారంటే అది వారికి డిఫీట్ కింద లెక్క ఇక్కడ ఒరిజినల్ సిద్ధాంతం ఒప్పుకూడదు వాళ్ళు విడిచిపెట్టకూడదు ఇప్పుడు ఏమైంది అణువులు నిరవయవములనే సిద్ధాంతానికి ముప్పు వచ్చినది ఈ ఆర్గ్యుమెంట్ ట్రమండస్ ఆర్గ్యుమెంట్ అని అంటారు చాలా గొప్ప ఆర్గ్యుమెంట్ ఇది ఎందుకంటే అణువులు నిరవయవములు వాళ్ళు అంగీకరించారు అంగీకరించక తప్పదు ఎందుకంటే దట్ ఈజ్ హౌ డే అరైవ్డ్ అట్ అణు అణువు దగ్గరికి ఎలా చేయలేడు ఇంకా దాన్ని మొక్క చేయడం కుదరదని చేరారు కదా కాబట్టి ఇంకా దాని మీద దాన్ని బై వెరీ డెఫినెషన్ యూ కెనాట్ హ్యావ్ ఇట్ కెనాట్ హ్యావ్ పార్ట్స్ పార్ట్స్ లేనప్పుడు ఒక అణువు రెండో అణువులతో ఎలా కలుస్తుంది ఓవర్ అనే మాట కుదరదు ఎందుకంటే ఓవర్ ల్యాప్ అవ్వాలంటే పార్ట్స్ ఉండాలి వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓవర్ ల్యాప్స్ అంది వన్ పార్ట్ ఆఫ్ దాట్ అప్పుడు మీకు సైజ్ పెరుగుతుంది ఇప్పుడు దెర్ ఇస్ నో ఓవర్ ల్యాప్స్ బికాస్ దెర్ ఆర్ నో పార్ట్స్ అప్పుడు జగత్తుకి ప్రతిమ అంటే పెద్దతనం సైజ్ అనేది లేకుండా పోతుంది అది అనుభవ విరుద్ధం కాబట్టి నువ్వు అణువులు అవయవములు గలవే అని ఒప్పుకోవాలి అదే సత్యం కూడా ఒకసారి అణువు అవయవములు గలవి అని ఒప్పుకుంటే నీ సిద్ధాంతం అవతల పోయింది సమానవాచరస్మిన్నే పక్షే ఉపక్షేప్త్యోతి అది ఇప్పుడు కూడా దోషము ఇటువటు కూడా సమానంగా ఉన్నప్పుడు ఒక పక్షాన్ని పైకి లేవదీసి దాన్ని దోషాలని కూర్చోబెట్టడం తప్పు చూడండి సమానత్వాచ అన్యతరస్మిన్నేవ పక్షే దోష ఉపక్షేప్త్యవతి దోష అనే మాట తెచ్చుకోవాలి అందుకు ముందు కదా సమాన ఏష దోష అనే ఆ దోష అనే మాట వస్తుంది దోషము ఒకళ్ళ నెత్తి మీద వేయడం అన్నది కూడా ఇప్పుడు మీరు ఒక పురాణంలో విష్ణు పురాణంలో స్టోరీ తీసుకొచ్చి శివుణ్ణి పరిహాసం చేశారనుకోండి అదే జరిగింది విష్ణు పురాణంలో ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ ప్రకారం విష్ణు జ్వరానికి శివజ్వరానికి యుద్ధం అవుతుంది విష్ణు జ్వరం నెక్కి శివజ్వరం ఓడిపోతుంది ఈ స్టోరీని చూపించి అదిగో మీ శివుడు యొక్క జ్వరం తక్కువది శివుడు తక్కువ అని వీడు పేలి వీడు వాడిని ఎలా చేస్తాడు వాడు శివపురాణంలో ఇంకో స్టోరీ పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఈ విష్ణు జ్వరాన్ని ఓడగొడుతుంది ఆ శివ జ్వరం శివపురాణంలో ఆ ఓడడం ఓడగొట్టడం కూడా చావ కొట్టేస్తుంది కొట్టుకుని విష్ణు జ్వరాన్ని అప్పుడు ఆ విష్ణు జ్వరం తట్టుకోలేక పాదాల మీద పడిపోయి నన్ను క్షమించంటే నిన్ను క్షమించవలసింది నేను కాదు సాక్షాత్ శివుడే వెళ్ళి ఆయన కాలమే పడు అంటే అప్పుడు వెళితే అప్పుడు శివుడు క్షమిస్తే అప్పుడు శివుడి జ్వరం క్షమించుకో అలా ఉంటుంది కథ కాబట్టి ఇప్పుడు ఈ దోషం వాడి మీద వాడి దోషం వీడి మీద అలాగ వేసుకోవడం అలాగ పనికి రాదు పదిహురుతస్తు బ్రహ్మవాదిన దోష అయితే దీన్ని బట్టి ఏం తెలుగుతుంది దోషం అందరికీ సమానమే అని తేలింది కదా కాదు మా బ్రహ్మవాదుల విషయంలో దోషాన్ని మేము మొట్టమొదటనే పరిహారము చేసినాం ఆయన ఈ పాయింట్కి ఎప్పుడొచ్చారు బ్రహ్మవాదుల పక్షంలో దోషములు లేవు అని నిరూపణ చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ దోషములు మీకు మిగిలి ఉంటాయి మాయందు ఈ దోషములు ఉండవు సర్వపేత పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి ఈ అధికరణము అలాగే న ప్రయోజనవత్వాత్ అనేది వైషమ్యనేది ఘుణ్య ఈ అధికరణములు వరుస పెట్టి చదవదగ్గ అధికరణములైంది కారణం అనే టాపిక్ మీద వచ్చింది అధికరణములు కాబట్టి ఈ క్లాస్ తోటి ఈ సిరీస్ ఆపుదాము ఆపి మళ్ళీ సంవత్సరం జనవరిలో నేను జనవరి ఫస్ట్ కే వస్తాయి ఇక్కడ ఆ తర్వాత టైం చూసుకుని మొదలుపెట్టి ఈ సర్వోపేతాధికరణమే మొదలు పెట్టడము లేదా అంతకుముందు సదరణ్యత్వాధికరణం ఒకటి మిగిలి ఉన్నది అది మొదలు పెట్టడము ఇదో ఒకటి చేద్దాము నెక్స్ట్ ఇయర్ చేద్దాము ఒక